కీర్తన మూడు వందల ఇరవై ఐదు ఏ లోకర్మమాయి పాలు పడిన ఈ జలభ్రమణమువలెను ఖరలోబుట్టినప్పుడే తలసనేయాగడు పరమైతే మరచీగాని హరిం దుర్భాషల అలవట్టనాలికే హరినామముల అలవడదు జట్టిం పూర్వమాసరళ సంసారేం సవి ముక్తి సవిగాదు ముక్తిసవి గాదు కగల మతి పుంగుడైగాని దైవమును వెదగలేదు త్రివేకటృపచేత ఇంతేకావిం కైవసము కావు పుడితని పారాలు చేరి తాని ఏ ఉపములను కానమిన్నాళ్ళును